రెండు యూనిట్స్ తగ్గి అది సౌండ్ ఎక్కువ థ్యాంక్ యూ ఎవరో సార్ ఎవరైనా ఉన్నారా ఇంకొక ముందుకు సార్ కొంచెం మీరు ఎందుకు ప్రభువును రక్షకునైనస్తూ ప్రశస్తమైన నామములు కూడా వచ్చిన అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు మందరములు తెలియజేస్తూ ఉన్నాం చాలా సంతోషం ఈరోజు మరి దేవుడు భాస్కర్ సార్ గారి యొక్క హురదిలో ఉంచినటువంటి ఆలోచన భారం మనందరిని ఈరోజు ఎట్లా కలపడానికి కారణమైంది ఎవరో ఒకరు నాంది అనేది ఉండాలి దేవుడు వారిని ఈరోజు సమావేశం కొరకు వాడుకున్నందుకు దేవుడికి మహిమ కలవను గాక దేవుడు వారిని దీవించను గాక అలాగే న్యాయాధిపత్రిక గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఐదో వాక్యం మనము చదువుదాం తరువాత అతడు వ్రాలో నున్న తన తండ్రి ఇంటికి పోయి ఎరుభయలు కుమారులను తన సహోదరులనైనా ఆ డెబ్బది మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను ఎరుభయలు చిన్న కుమారుడైన యువతాము మాత్రమే దాగియుండి తప్పించుకునెను ఈ మాట చదివినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది ఎరుబ్బైలు అంటే గిద్యోనికి మరి పేరు గిద్యోను కుమార్ ఈ గిద్యోను చాలా సమాచారం ఇందులో ఉంది కానీ క్లుప్తంగా ఈ విషయాన్ని మనం ఆలోచించేద్దాం ఇస్లాయేల్ సమాజంలో గొప్ప వీరుడు దేవుడే సాక్షాత్తు పరాక్రమం గల బలాడ్డా అని పిలుస్తూ వచ్చాడు గొప్ప వీరుడు దేవుడు తన వీరత్వాన్ని వెలికితీసి ఇస్రోయేలు సర్వ సమాజం యొక్క రక్షణార్థమే అతన్ని వాడుకున్నాడు గొప్ప తన తరములో తన వరకు గొప్ప పరిచర్ చేశాడు అనేకులకి రక్షణ ఇస్రోయేల దేశానికి ఒక ఫ్రీడమ్ ఆ స్వాతంత్రమును దయచేసి ఆ శత్రువు యొక్క మోకల యొక్క అల్లరి నుంచి వారి బానసత్వ బంధాల నుంచి వారిని విమోచించి శత్రుభయం లేకుండా తన బతికినంతకాలం బాగానే చేశాడు కానీ అతని తర్వాత అతని తరమ వారికి అది ఆశీర్వాదకరంగా అతను జీవించలేకపోయాడు ఇది బాధ అనిపించింది డెబ్భై మంది కుమారులు అంటే ఆశ దేవుని ఆశీర్వాదం అంటే ఆ తరం వరకేనా దేవుని దీవెన అంటే దేవుని కృప దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు ఒక వ్యక్తి జీవితంలో అతని తరం వరకేనా తర్వాత ఏమి ఉండదా నన్ను నన్ను ఆలోచింపచేసింది అతను అతని వరకే ఆయన వరకే దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క దీవెన అనేది అనుభవించగలిగాడు దేవుని కృపను అనుభవించగలిగాడు కానీ ఆ తర్వాత తరాల వారికి ఏ మాత్రం కూడా ఆశీర్వాదాన్ని పంచి ఇచ్చినట్లుగా కనబడలేదు ఒక్కరోజే తనకు పుట్టినటువంటి బిడ్డలందరిలో ఒక్కడు తప్ప దాదాపుగా డెబ్బై మంది ఒకే రాతి మీద చంపబడ్డారు అని అంటే ఎంత బాధకరమైన విషయం అంతకుముందు అతను సంపాదించిన ఆస్తి కానీ పేరు కానీ అవ్వండి ప్రపతి కానివ్వండి ఆ ప్రాపర్టీస్ కానివ్వండి సంపాదించిన ఆశీర్వాదాలన్నీ ఎవరి కోసం చాలామంది తల్లిదండ్రులు అడిగితే అంటే ఎంత పెద్దోళ్ళైనా సరే అయ్యా అదేముంది అయిపోయింది అయ్యా పెద్దోడు కొంచెం పిల్లలు పెళ్ళి ఆ పెద్దోడు కాస్త అంత ఏదైనా కొద్దిగా జాబు ఉద్యోగం ఏదో ఏదైనా వ్యాపారం చేసుకొని కొంచెం వాళ్ళకు కుటుంబం కుదురుబడితే చాలా అది చూసి నెమ్మదిగా సత్యపోదాం అనుకుంటున్నాను అయ్యా పోతే పోయి నా టైం అయిపోయినా పోతాలేక వాడు ఏమన్నా కానీ అనే మాట ఎవరు అని అనరు నన్ను నేను బతుకున్నప్పుడే నా కళ్ళ ముందే నా బిడ్డలు క్షేమస్థితిలో ఉండాలని నేను చనిపోయిన తర్వాత కూడా ఆ క్షేమస్థితి వారి తర్వాత తరాలు వారికి నిలిచి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఆశపెడతారు కష్టపడతారు వారి కోసం వృద్ధాప్య దశలో ఉండి కూడా చాలా ప్రయాసపడి జమ చేస్తూ ఉంటారు కూడబెడతా ఉంటారు కానీ అంత ప్రయాసపడి కష్టపడి త్యాగము చేసి ఆరోగ్యము సహకరించకపోయినా సంపాదించినట్టు ఆస్తి కానివ్వండి డబ్బు కానివ్వండి పేరు కానివ్వండి పరపతి కానివ్వండి అది ఏదైనా కానివ్వండి తర్వాత తరాలు వారికి లేకపోతే వారు అనుభవించడానికి వీలు లేకుండా పోతే వాళ్ళు బతికిన బతికి కానీ సంపాదించిన దానికి కానీ ఆశీర్వాదాలకు కానీ ఆ అంతస్తులకు కానీ ఏం చేసుకోలేదు ఎవరి కోసం ప్రయాసపడినట్టు ఏమి మిగిల్చాడు తన మిగిల్చిన ఎవరి కోసం ఈ ఆలోచన నా మధులో మెదులుతూ వచ్చింది ఎందుకు అంత శాపగ్రస్తమైన విధానంలో కన్ కన్నా బిడ్డలు కడుపొట్టు బిడ్డలందరూ తన తర్వాత తరాలనే లేకుండా అంత అర్ధాంతరంగా ముగిసిపోయింది ఏంటి అనే కారణం ఆలోచించేస్తే ఈ ఎనిమిదో అధ్యాయంలో ఇరవై రెండు వాక్యంలో నుంచి ఇరవై రెండు ఇరవై వరకు అప్పుడు ఇస్రోయో గిద్యోలతో చేతి నుండి మమ్మల్ని రక్షించి నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడు మమ్మను ఏలవలనని చెప్పి అందుకు గిద్యోను నేను మిమ్మల్ని ఏలను నా కుమారుడును మిమ్మను ఏలరాదు యోహో మిమ్మను ఏలు అని చెప్పాను అక్కడ చెప్పిన మాట అద్భుతం ఉందండి ప్రజలందరూ అంటారు ఆ విజయాన్ని చూసి అయ్యా మిథ్యానుల చేతుల నుంచి మన శత్రుముఖన చేతుల నుంచి మమ్మల్ని విడిపించావు కాబట్టి నువ్వు మహావీరుడివి బలాజుడివి గొప్పవాడివి నువ్వే దేవుని తర్వాత మా రక్షకుడు నువ్వు నీవే మాకు నాయకుడిగా ఉండాలి ఆ తర్వాత నీ కుమారుడు ఉండాలి ఆ తర్వాత నీ కుమారులు కుమారులు ఉండాలంటే నీ తర్వాత తరాలు వారు కూడా మాకు నాయకులుగా ఉండాలి మమ్మల్ని నడిపించేవారుగా మాకు ఉండాలి మాకు అధికారులుగా ఉండాలని ప్రజలు కోరుకుంటే ఆయన అన్న మాట అద్భుతమైన మాట అన్నాడండి అద్భుతమైన మాట మాట్లాడాడు ఏంటంటే నేను ఎవడనండి ఆఫ్టర్ శత్రుముఖులకి మిధ్యాను నేను భయపడిపోయి ఆ గాను చాటును దాక్కుని నేను ఎవరు దొరగొట్టుకుంటున్న సమయంలో పిరికి నేను దేవుడు దర్శించాడు నాలో ఉన్న ఎబ్య నాకు తెలియదు నాలో ఉన్న సత్తా శక్తి ధైర్యం సాహసాలు నాకు తెలియదు నేను ఓడిపోయిన వాడిగా భయపడిన వాడు పందలాగా దాక్కుని ఉంటే నన్ను బయటకు తీసుకొచ్చింది ఎవరో తెలుసా నీ జయజయ నినాదాలు కాదు ఇస్రాల్ శక్తి సంపాదనలు కాదు ఇప్పుడున్న పేరు ప్రఖ్యాతి కూడా కుటుంబ సభ్యులు కాదు నా భార్య బిడ్డలు కాదు మా పితరులు కాదు సర్వశక్తిగల దేవుడే నన్ను దర్శించి నన్ను బండ చాటు నుంచి తప్పించి నన్ను మీ మధ్యలో ఒక వీరుడిగా నిలబెట్టాడు ఆయనకి మాత్రమే మహిమ కలుగును గాక ఆఫ్టర్ ఆల్ నేను నథింగ్ నా మీ ముందు దేవుని ముందు నేను నథింగ్ దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు నేను నిలబడ్డాను అంతవరకే నా పాత్ర అయిపోయింది ఇక మీకు నాయకుడిగా ఉండి నడిపించవలసింది ఎవరన్నా ఉన్నారు అంటే అది దేవుడే దేవుడే మీకు నాయకుడిగా ఉండు గాక దేవుడేందుకు రక్షకుడిగా ఉండునుగాక ఈ మహిమ ఈ ఘనత ఈ ప్రభావం అంతా దేవుడికే చెందునుగాక సర్వకాలమని చెప్పిన మహానుభావుడు అండి దేవుణ్ణి ఉన్నతమైన స్థానంలో ముందు పెట్టి హెచ్చించి గణపరిచిన గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి ఇచ్చిన సాక్ష్యము అప్పుడు తగ్గించుకున్న తగ్గింపు ఆ జీవితము అలాగే కొనసాగితే తన తర్వాత తర్వాత తరాలు వారిని కూడా దేవుడు ఆ స్థానంలో ఉంచి ఉండేవాడు బ్యాడ్ ఏంటంటే ఆ నెక్స్ట్ వర్డ్ మరి మీలో ప్రతి వాడు తన దోపుడు సొమ్ములో భోగులను అది కదా మీరందరూ నన్న మాట చాలా బాగున్నది కానీ కానీ అది కాదు మహిమ ఘనత ప్రభావం దేవుడికి మాత్రమే ఆరోపించడం మనందరం మనుషులమే ఏమీ లేదు మీరు ఎంతగా ఇష్టపడుతున్నారు కాబట్టి నేనేం చెప్తా చేస్తారా నేనేం చెప్తా చేస్తామయ్యా మీ అధికారానికి లోపెడుతున్నావా ఓకే ఒక పని చేయండి ఏమీ లేదు కానీ నాకు ఇవ్వండి అని దుప్పటి పరిచా పరిచా ఇంతకన్నా ఎక్కువ చదవండి వారు ఇస్మైలు గను వారికి పోగులు అందుకు వారు సంతోషంగా మేము వాటిది ఇచ్చిదామని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతి తన దోపుడు సొమ్ములో నుండిన పోగులను దాని మీద వేసాను మిజ్ఞానం రాజులో ఒంటి మీద నున్న చంద్రహారంలు కర్ణభూషణ అతను వాళ్ళ తెచ్చిన దోపులో నుంచి తీసుకువచ్చిన దానిని ఒక పోగేసి ఆ దానితో ఏం చేశాడంటే ఏపోదును చేశాడు నెంబర్ వన్ మిస్టేక్ ఏమిటనంటే మన రెక్కల కష్ట దేవుడికి ఇవ్వాలి అని అనుకుంటే ఏదైనా ఉంటే ఇవ్వాలి అని అనిపిస్తే అనుకుంటే మన రెక్కల కష్టమైన దానిని తీసి దేవునికి కానుక ఇవ్వాలి కానీ ఏమిటో దొంగ సొమ్ము పడుపు సొమ్ము ఇట్లాంటి అన్యాయపు సిరిని దేవునికి కానుకగా ఇవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండవది రెండవది ఏమిటే అతను సరే ఏదో దేవుడు వారికి ఇచ్చాడు వారికి వచ్చిన దాంట్లో నుంచి కానుక తీశారు సరే అంత బాగానే ఆ కానుక అంటే ఏ పోజని చేశారు ఏ పోజ చేసి ఎక్కడ పెట్టాలంటే దేవుడి మందిరం పెట్టాలి అప్పుడు దేవుడి మందిరం ఎక్కడ ఉందండి శిలోహులో ఉంది మందిరం మందిరము సులోహులో ఉంది ఈ ఏ పోదును ఏ పోదు దేనికోసం అంటే వారు ఏదైనా సమాచారము ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సమాచారం కావాలి సమాధానం అనుకున్నప్పుడు దేవుని యొక్క కనిపెట్టడానికి ఆ ఏపోదును ఉపయోగించేటువంటి వారు పాత నిబంధన కాలంలో ఆ యోపోదు అనేది ఎక్కడ ఉండాలంటే దేవుని సందులో ఉండాలి ఎవరికైనా ఏ సమస్య వచ్చినప్పటికీ వారు వచ్చి దేవుని స్థందికి ఏ కలిగి ఉండి వారు దేవుడి సందరూ కనిపెట్టినప్పుడు దేవుడు వారికి సమాధానం ఇస్తే ఆయన ఇచ్చిన సమాధానం ప్రకారంగా ఆలోచన ప్రకారంగా ముందుకు పోవాలి ఆ దినాల్లో అలాగా ఇతను ఏం చేశాడంటే ఏపోదును చేయించి ఆ ఏపోదును తీసుకుని వెళ్ళి శిలోహులో ఉన్న మందిరంలో పెట్టకుండా ఇది తీసుకెళ్ళి తన సొంత గ్రామమైనటువంటి వఫ్రాలో పెట్టాడండి సెకండ్ మిస్టేక్ ఇన్ హిస్ లైఫ్ ఓఫ్రాలో పెట్టాడు అవప్రాలు పెడితే ఏమైందంటే ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళవలసిన ప్రజలు శిలోకి శిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళవలసిన ప్రజలు అందరు ఎక్కడికి వస్తున్నారంటే ఐగారు ఇంటికి వస్తున్నారు ఐగారు ఇంటి అంటే ఇప్పుడు ఏం చేశాడంటే థర్డ్ మిస్టేక్ ఏం చేశాడంటే ప్రజల్ని డివైడ్ చేశాడు దేవుని సంఘాన్ని ఎవడో పాడు చేస్తాడో వాడిని నేను పాడు చేస్తానని దేవుని వాక్యం సాలు ఇస్తుంది దేవుని సంఘాన్ని ఇక్కడ మొక్కలు చేస్తూ ఉన్నాడు దేవుని మందిరానికి వలసిన విలువను దేవుని మందిరానికి వచ్చిన గౌరవాన్ని దేవుని మందిరానికి దక్కవలసినటువంటి విలువలను కాపాడకుండా ఏం చేసింది ప్రజల మైండ్ సెట్ని ఏం చేశాడంటే తన వైపుకి డైవర్ట్ చేసుకున్నాడు దేవునికి ఏ మహిమ కలగాలి అని అన్నాడు ఓ పక్కన ఇంకో పక్కనేమో ఆ మహిమను దొంగిలిస్తూనే ఉన్నాడు పైకి మాత్రం మహిమ దేవులకే లేనియో ఆయనకు మాత్రమే స్తోత్రం అని చెప్తున్నారు అంటే కానీ ఆంతర్యంలోనేమో దేవుని మహిమలు దొంగిలించే దౌర్భాగ్య పరిస్థితుల్లో వారు జీవితాలను గడుపుతూ ఉన్నారు చిన్న చాలా బాధకరమైనటువంటి విషయం థర్డ్ మిస్టేక్ అతను ప్రజలందరూ కూడా ఎట్లొచ్చారంటే ప్రతి సంవత్సరము వారు మందిరానికి వెళ్ళవలసినటువంటి వారందరూ కూడా ఓఫ్రాకి వచ్చి ఓఫ్రాలో ఏపోదు ఉంది కాబట్టి అక్కడ విద్యులను బట్టి వాళ్ళు ఆరాధన ప్రభుని ఆరాధన చేస్తారు ఒక సంబరంలాగా ఒక తిరణాల లాగా చేసుకుంటూ ఉన్నారు అది దేవుడికి నచ్చల ఆ పద్ధతి నచ్చల చాలామంది ఏంటంటే సేవా భారము కలిగి ఉన్నప్పుడు సేవా దర్శనము కలిగి ఉంది అని అనుకుంటూ ఏం చేస్తారంటే ఈ రోజుల్లో సంఘాలు పరిచర్ అంతా ఎలా ఉంది అని అంటే అంటే సంఘాలు పెరిగిపోతున్నాయి కానీ దౌర్భాగ్యం ఆ సంఘంలోంచి ఒక ఈ సంఘంలోంచి ఇద్దరు ఈ సంఘం నుంచి ఇద్దరు సంఘాల నుంచి ఇందరు పోగేసి ఇది ఒక సంఘం పెడుతున్నాడు నేను ఫాస్టర్ని అని అది కాదు అది దేవుని చిత్తము కాదు దేవుని ఉద్దేశం అది కాదు సువార్త అందరి ప్రజల దిగి వెళ్ళాలి సువార్తను ప్రకటించాలి వారిని మనము మనము గర్భము ధరించాలి మనము ప్రసవేదన పడాలి మనము ఏమంటే పిల్లల్ని కనాలి ఆ పిల్లల్ని పెంచాలి అప్పుడే వారు మన అవుతారు అదే దేవునికి ఇష్టం మన తండ్రి ఆ విధానాన్ని ఇష్టపడేవాడు అది ఆ విధానం ఆయనకు నచ్చుతుంది అనమాట అందుకనే ఆయన ఈ లోకానికి పాప భూష్ఠమైన లోకానికి వచ్చి ఆయన ఏమంటే ప్రసవ వేదన పడి కలువరి ఆయన ప్రాణాన్ని పణంగా జీవన మరణ పోరాటాన్ని అనుభవించి ఆయన మనల్ని కన్నాడు ఆయన ఆయన విలువైన రక్తం చేత మనల్ని కొన్నాడు ఆయన సత్యవాక్యము వలన మనల్ని కనెను అని రాడు ఆయన మనల్ని కన్నాడు విలువైన వెలకట్టాలైనటువంటి విలువైన రక్తంతో మనల్ని కొన్నాడు అది ఆయనకి ఇష్టమైనటువంటి విధానము ఈ రోజుల్లో అలా జరగటం లేదు చాలామంది సంఘాలు పెంచుకుంటూ పోతారు అక్కడ బ్రాంచ్ ఇక్కడ బ్రాంచ్ ఇక్కడ బ్రాంచ్ ఎన్ని బ్రాంచులు పెరుగుతున్నాయి కానీ విశ్వాసం లేదు విశ్వాసుల సంఖ్య పెరగట్లేదు రక్షణలోకి కొత్తగా వచ్చేవాళ్ళు లేరు ఉన్నవాళ్ళు జారిపోతూ ఉన్నారు ఆయన ఒక బాధ చదువుతాడు ఒక బాధ ఈ బాధలన్నీ విని ఏం చేయాలి అర్థం వాడు మందురమే మానేస్తాడు ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజుల్లో నెలకొంది అది దేవుని దూరమై మనకు దూరం చేయను గాక అలాంటి వ్యవస్థ దూరం అయిపోవును గాక పాడైపోవును కాక దేవుడు ఇక్కడ ఆ లాగున ప్రజలందరూ ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఓపరాకు వచ్చి ఆరాధం ఇరవై ఏడో వాకి చదవండి అతని సరే అండి ఎందుకు చచ్చిపోయారు ఊరి అంటే మరణం అంటే ఉరి అంటే మరణం ఎందుకు ఆయన తర్వాత ఆయన బిడ్డలందరూ కూడా కృపను ఆశీర్వాదాన్ని దీవెన అధికారాన్ని అనుభవించవలసి ఉండగా ఒక్కరోజున నాశనం అయిపోయారు కారణం ఏమిటి అని అంటే ఆ గిద్ను దేవుడిచ్చిన మహాకృపలు జ్ఞానాన్ని అవకాశాన్ని అధికారాన్ని కాపాడుకోకుండా ఏం చేశాడంటే తన బిడ్డల కొడుకు భద్రపరచకుండా తను ఏం చేశాడంటే అది దేవుడు మహిమను దొంగిలించి దేవునికి దేవునికి స్తోత్రం అంటానే దేవుని మహిమ దొంగిలించి ఆ తర్వాత తరాల వారికి మరణాన్ని శాపాన్ని మిగిల్చి వెళ్ళిపోయాడండి ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోయాడు ఆయన లేడు ఇది చచ్చిపోయినప్పుడు ఆయన లేడు ఆయన తర్వాత వీళ్ళెవరు కూడా ఆశీర్వాదాన్ని అనుభవించటానికి లేకుండా పోయారు నా ప్రశ్న ఏంటంటే మనము ఈ రోజున ఆయన కృపను ఆశీర్వాదాన్ని దీవులను అనుభవిస్తున్నాము మన తర్వాత తరాలు వారికి మనం ఏమి మిగిల్స్తూ మన తర్వాత తరాల వారికి మనం ఏమి ముగిలుస్తున్నాము బాధాకరమైన విషయం ఆ రోజుల్లో గొప్ప సేవ చేసిన సంస్థలన్నీ కూడా ఈ రోజుల్లో చాలా వరకు లేవు కనుమరుగైపోయాయి కొద్ది మాత్రమే ఉన్నాయి బాధాకరమైన విషయం నేను ఇష్టం చదువుతూ ఉన్నప్పుడు సార్ ఏమనుకోండి వైఎంసీఏ గురించినటువంటి ఒక మాట నాకు బాగా కలిసి వేసింది వైఎంసీఏ గొప్ప మినిస్ట్రీ చేసిందండి గొప్ప రెవలేషన్ తీసుకొచ్చింది రివైవల్ ఉద్యోగానికి ప్రజల్లో గొప్ప సేవ చేశారు వాళ్ళు అయితే వైఎంసిఏల్లో ఈ రోజున క్రైస్తవులు ఎవరైనా ఉన్నారా అని తెలియదు అన్యులు ముస్లిమ్స్ హిందూస్ వచ్చి కమిటీలో బోర్డులో కమిటీలో కూర్చున్నారండి ఆత్మీయులు కాదు భక్తిహీనులు భక్తి ఏమంటుందని షాపరస్తున్న అనుభవాలు అక్రమార్కులు అందరూ కూడా వైఎంసీఏలో ఈరోజు నా బోర్డు మెంబర్స్గా ప్రెసిడెంట్గా సెక్రటరీగా లేకుంటే ట్రెజరర్గా లేకుంటే ఇంకోటి ఇంకోటి ఇంకోటి ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది వైఎంసీఏ ఇప్పుడు క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కానీ అన్యుల చేతులకు వెళ్ళిపోయిందండి తన తర్వాత తరాలు ఎందుకంటే ఎందుకనని నేను ఆ ఆలోచన చేసినప్పుడు నెక్స్ట్ జనరేషన్నే వాళ్ళు ప్రిపేర్ చేయలేదు నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ని సెకండ్ జనరేషన్ లీడర్స్ని వాళ్ళు తయారు చేయలేదు తయారు చేయలేదు లవనెత్తలేదు వారి వరకే వారు చూసుకున్నారు వాళ్ళ దుకాణం మూసుకొని వెళ్ళిపోయారు తర్వాత అది అన్యుల చేతులకి వెళ్ళిపోయింది అది అన్యుల చేతులకి దేవుడి నీకు ఇచ్చిన ఒక ఆశీర్వాదాన్ని కృపను దీవెనను అధికారమును అన్యుల చేతుల్లోకి సాతాను చేతులకి వెళ్ళటానికి వీలు లేదు మనం అనుభవించాలి మన తర్వాత తర్వాత తరాలు వారు అనుభవించాలని దేవుని ప్రణాళిక దేవుని ప్రణాళిక అందుకనే దావ్యతో మన పితృడైనటువంటి దావితో దేవుడు చేసినటువంటి వడంబడికేంటంటే నీ తర్వాత తరతరాలు నీ కోసం నిన్ను బట్టి నీ సింహాసనం మీద ఒకడని నేను ఉండిస్తు ఉండక మారడంటే అధికారం మీద పెట్టాడు ఆయనకి ఈయనకు సంబంధం లేదు యేసు ప్రభు పుట్టిన సమయం వేరు దావిదు మహారాజు ఉన్న వేరు కానీ యేసు ప్రభు వారిని అందరూ పిలుస్తున్నారు దావిదు కుమారుడా అని ఆయన సింహాసనము నిత్యము స్థిరపరచడానికి ఇయ ఆ బక్క బత్స భవిష్యులు తప్ప మన పిత్రుడైన దావ్యుదు దేవునికి ఇష్టమైన వాడిగా బ్రతికాడు జస్ట్ నోటి మాట మాత్రమే దేవుడికి స్తోత్రం అల్లే వాడు కాదు అంత రంగంలో ఆయన్ని అనుసరించాడు గనపరిచాడు గొప్ప చేశాడు కానీ ఆయన ఏమిటంటే ఆయన మతిష్కములో దేవుని నింపుకుని ఉన్నాడు నిద్రలో కూడా దేవుణ్ణి మహిమపరిచేవాడు కానీ మహిమను దొంగిలించే స్థితిలో ఎక్కడ కూడా ఆ స్థితి మనకు కూడా వచ్చును గాక ఆ దిగజారి స్థితి ఏదైతే ఉందో అది మనకు దూరం అయిపోవును గాక మనం మన తర్వాత తరాలకి ఆశీర్వాదం మిగులుస్తున్నామా శాపాన్ని మిగులుస్తున్నావా విద్యం తన తర్వాత తరాల వారికి శాపాన్ని మిగిలిచాడు అని చేసిన మిస్టేక్ ఇస్రాయేళ్లు అందరూ వచ్చి వారు విభిచారులు అయ్యేది అయితే అక్కడ చెప్పబడిన మాట ఇది అంట తన ఇంటి వారికి అందరికీ ఉరిగా ఉండేను అని ఉంది నెక్స్ట్ చాప్టరు ఫిఫ్త్ హౌస్లో వాళ్ళందరూ ఒక రోజున ఉరి అంటే వాళ్ళందరూ చచ్చిపోయారు చంపబడ్డారు ఇక ఎవడు ఒక రాతి మీదే ఒకే రోజు చచ్చిపోయారండి ఇక తనకి ఇక ఏమంటారు దాన్ని ఇంటి పేరు నిలబెట్టేవాళ్ళు లేకుండా అయిపోయారు దాని తర్వాత అనేవాడు ఒకడు ఉండేవాడు అనేటట్టుగా ఇదివరు గిద్దెని వాళ్ళు తరమారా వాళ్ళ మనవడ్రా మునుమాని పడ్రా అని చెప్పుకుంటాకి లేకుండా అయిపోయింది లేకుండా అయిపోయింది దావిదు కుమారు అని వేసు అని చెప్పడం దీవో గిద్యోను కుమారు అనేటువంటి అని చెప్పడానికి లేకుండా అయిపోయింది కారణం పిల్లలు చేసిన పాపం కాదు పితరుల పాపం వీరి మీద శాపంగా ఉండిపోయింది మా కుటుంబ వ్యవస్థ కూడా అలాగే ఉండిపోయింది మా పితృలు చేసిన పాపం మా మీద శాపంగా మిగిలిపోయింది తింటాక వంటాక అన్ని భాగాలు నేను ఒక నిష్టగైనటువంటి ఆ కుటుంబంలో జన్మించాను మా తండ్రి మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా భయంకరమైన విగ్రహారాధన మా తండ్రికి వస్తే ఎక్కువగా చేసేవాడు మా ఇంటి అందరూ కూడా మా తాతల కాలం నుంచి కూడా రాముడు అంటే చాలా ఎక్కువ మక్కువ ఇంటిలో వెళ్ళిపో రాములు మా ఇంటిలో ఎప్పుడు కూడా శ్రీరామనామస్మరణ జరగాలని అందరికీ ఆ పేర్లు పెట్టు మా తాత ఒక పేరేమో భద్రాచలం ఇంకో ఆయన పేరేమో రామయ్య ఇంకొక ఆయన పేరేమో వెంకటరామయ్య ఇంకొక ఆయన మా పేదనామ పేర్లు మా పేర్లు అంటే ఒక ఆయన పేరేమో శ్రీరాములు ఇంకో సీతారాములు ఇంకో మరొక ఆయన పేరేమో రామకోటి ఇంకొక నా పేరు వచ్చేది మా నాయన పేరు రామారావు నా పేరు వేర వెంకట కనక దుర్గ రాంబాబు అని పెట్టారు కూడా మా ఇంట్లో ఎప్పుడు ఎవడు పిలిచినా సరే రాముడి పేరు రామ్ రామ్ రామ్ జయ శ్రీరామ్ ఎప్పుడు మా ఇంట్లో అదే నామస్మరణ వినపడాలనేటువంటి విధానములు నినాదాలతో ఆ కుటుంబ వ్యవస్థలు కొనసాగుతూ ఉండగా దేవుని ఉన్నతమైన ప్రణాళిక నా పట్ల కలిగి ఉన్నాడు మాకు ఎవరికి తెలియదు దేవుడు నా రక్షణకు ఎవరెవరు ఆటంకం ఉన్నారో అవన్నిటిని కూడా దేవుడు కట్ చేసుకుంటూ వచ్చాడనమాట ఫస్ట్ మా తాత దాదాపుగా ఒక కోటి యాభై లక్షల రూపాయల ప్రాపర్టీ అంతా కూడా నాశనం చేసి పడే నటర్ కేసులు ఎక్కువని కమ్యూనిస్ట్ పార్టీలు తిరిగి పార్టీలో బేభత్సంగా తిరిగి నాశనం చేసేసి అల్లి జైల్లో కూర్చుని జైల్లోనే బయటకు వచ్చి చచ్చిపోయాడు మా తాత మా అమ్మమ్మ తాత మా నాయన అమ్మ వాళ్ళ నాయన మా అమ్మమ్మకి మా అమ్మకి నేను ఒక్కడుకున్నాను మా నాయనవాళ్ళకి ముగ్గురు సంతానం ఇది రకాయలు లాస్ట్ నేను ఆ ఆయన అయిపోయాడు తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళకి వచ్చేటప్పటికి మా నాయన టైలర్ పని చేసేవాడు తర్వాత వచ్చేసి బేసిక్గా టైలర్ పని తర్వాత వచ్చేసి మంత్రాలు ఈ అంతరాలు కడుతూ ఉండేవాడు భూత వైద్యం చేస్తూ వాడు దయ్యాలు పెట్టినటువంటి వాడికి విడిపిస్తా ఏదో చేస్తూ ఉండేటువంటి వాడు అన్నమాట ఏదో నాటు వైద్యాలు కూడా చేస్తూ ఉండేవాడు ఆ నడువు నొప్పి వస్తే ఈత చెట్లు యొక్క ఆకులు తీసి ఆ ఈత జువలు తీసి మధ్యలో చీర్చి అటు ఒక మనిషి ఇటు ఒక మనిషి నిలబడి ఆ ఈత జువలు ఎట్లా పట్టుకుంటే అది ఒక రకమైనటువంటి ఆ పసరు ఎట్లా ఆకు చెట్లు ఆకు పసర తీసి అట్లా పిండుతూ ఉంటే ఆ ఈత జువలు అలాగొచ్చి ఆ పసరు పిండే వచ్చి అలా అలాగే అలా అతుకునే మధ్యలో ఆ పసరు పోస్తుంటేనే అంతే ఆ వ్యక్తి ఉన్నటువంటి ఆ బ్యాక్ పెయిన్ వెళ్ళిపోయేది అలాంటి వైద్యం చేస్తుండేవాడు ఈ కొన్ని కొంతమందికి నాలుగు పొట్టు నరుకులు పురుగు అంటుంది కురుపులు లేస్తూ ఉండేవి దానికి మంత్రం పెడితే పోయాయి అట్లాగా ఎలాంటి భయంకరమైన నాగుభావం అయినా సరే ఎక్స్టో అలా చుట్టూతో గీత గీసాడంటే అది అందులో ఉండి చచ్చిపోవలసింది కానీ బయటకు రావటం లేదు ఎంత భయంకరమైన భావనైనా సరే అలా పట్టుకునేవాడు అనమాట అలాంటి మంత్రశక్తులు మా నాయన దగ్గర ఉండేవి సో ఇవన్నీ కూడా మా నాన్న అందరికీ దేవుడయ్యాడు మాకు మాత్రం శాపం అందరికీ మేలు చేసేవాడు మాటలు పట్టించుకునేవాడు కాదు ఆయన ఒక మరో వాహనం మా తల్లి వాడు పుట్టింటికి వెళ్ళిపోయింది ఇదంత పెద్ద స్టోరీ ఉండే ఇక అన్ని పరిస్థితులన్నిటిని బట్టి కూడా ఉంటాయి మా మారుతల్లి ఎంటర్ పెట్టే బాధలు తట్టుకోలేక మా అమ్మ రమ్మన్నప్పుడేమో మేము రాము మా నానే కావాలని ఉండిపోయాం మా పెద్ద అక్క నేను మా చిన్నక్క మా అమ్మతో కూడా వెళ్ళిపోయింది ఇక మారుతల్లి పెట్టే బాధలు తట్టుకోలేక మా పెద్ద అక్క ఏం ఉందో చచ్చిపోయింది మా అమ్మతో కూడా వెళ్ళిపోయినటువంటి మా చిన్నక్క ఏం చేసిందంటే డబల్ టైమ్ జాండీస్ అటాక్ అయ్యి ఖర్చు చేయక రోగం తెలియక చికెన్ అవి ఇవన్నీ కూడా తినేసి మెడిసిన్ వాడక ఆమె చచ్చిపోయింది ఒకడు సూసైడ్ మరొకడు డిసీజ్ అయిపోయాడు ఒకడనే మిగిలాను మా మారుతల్లి ఆమెకు కొడుకు పెట్టాడు మా నాన్నకి షరతు పెట్టింది వీడుంటే నా కొడుకు ఎక్కడ తక్కువైపోద్దు అని నేనుంటే ఆ తన కొడుకు తక్కువైపోతుంది ప్రాపర్టీ బాగా పంచి నాకు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి అని నన్ను ఎట్లా కూడా రెండు సార్లు చంపడానికి ప్రయత్నం చేసింది దేవుడి మహాకృప నాకు తెలియదు దేవుడు ఆ సమయంలో నన్ను తప్పించాడు చేతుల్లో నుంచి తర్వాత ఎలాగైనా పోయేటట్లేడు అని మా నాన్నకు శరత్తు పెట్టింది నేను నీకు కావాలో నేను కావాలో నీ కొడుకు కావాలో తేల్చుకో వాడుంటే ఈ కొంపలో నేను నేనుంటి వాడు ఉంటాక వీళ్ళు అని చెప్పేసి అని చెప్పినప్పుడు ఏం చేయాలో అర్థం కాక మా నాయన ఏడ్చుకొని ఎట్ అని వెళ్ళిపోరా అన్నాడు ఆ వైపును ఆ వైపు చూసి ఆమెను కోరుకున్నాడు మమ్మల్ని బయటికి పొమ్మని మా బ్రతుకుళ్ళు బజార్ పాలు చేశాడు ఏం చేయాలో దిక్కుత పరిస్థితిలో ఒక జాతం ఆ మానిపై మానిపిచ్చేయమంటే నాకు చదువుకోవాలని బాగా ఆసక్తి ఉండేది కానీ చదువుకుంటే అవకాశం లేదు నా ఆయన మానిపించాడు సిక్స్త్ ఫిఫ్త్ క్లాస్లోనే అయిపోయింది నా చదువు సిక్స్త్ క్లాసు కష్టంతో ముగ్గురు వ్యక్తుల సహాయంతో ఒకళ్ళు యూనిఫామ్ ఒకే జాత యూనిఫామ్ ఒకళ్ళేమో బుక్స్ కొనిచ్చారు ఒక ఆయన తీసుకెళ్లి హాస్టల్లో జాయిన్ చేశాడు ఈ ముగ్గురు వ్యక్తుల సహాయంతో ఒక్క కష్టపడి సిక్స్త్ క్లాస్ చదివాను సెవెంత్ మధ్యలోకి వచ్చేటప్పటికి ఆ రోజుల్లో బోర్డు ఎగ్జామ్ ఉండేది భయం టోషన్ లేదు చదువుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే నా పాకెట్ కోసం సమయం వస్తే పోయి పొలాల్లో పని చేసుకొని ఆ వచ్చిన డబ్బులు అప్పుడంతా పది రూపాయలు కూలి పది రూపాయలు కూలి పొలం పనిచేస్తే ఆ పది రూపాయలు కూలి డబ్బులు తెచ్చుకొని ఆ బుక్స్ అని అవి అని ఇవన్నీ కొనుక్కుంటూ ఉండేవాళ్ళు అప్పుడు అన్నిసార్లు కాదు పనికి వెళ్ళటానికి సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక నేను ఇట్లాగా సెవెంత్ నేను బోర్డు ఎగ్జామ్ పాస్ అవడం అనేది మన వల్ల కాదని నేను డిస్కౌంట్ చేసాను మానే చేశాను ఆ రకంగా నా చదువు గట్టెక్కిపోయింది నేను మాత్రం మిగిలిపోయాను ఇలాగ జీవిస్తున్న పరిస్థితులన్నింటిని బట్టి ఏం చేయాలో అర్థం కాక మా బంధువు దగ్గర కాళ్ళ దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్తే ఎవరు డిగ్రీ ఏం చేయాలో అర్థం కాక దిక్కుతో వచ్చిన పరిస్థితుల్లో మా వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రిజర్చ్ చేశారు మా ఐదు రంధములు ముగ్గురు అక్షలు మా నాయన అందరి దగ్గరికి వెళ్ళాను ఆ కన్నవాడికి లేదు మాకెందుకు పోరాబాబు చిన్న వయసు పదకొండు సంవత్సరాలు దీన్ని వల్ల మాకేం ఉపయోగం పోరాబాబు ఆ మాకేసారి లేదు నీకాడి పెట్టాము పోరా ఒక్కడు రకంగా నన్ను రిజర్వ్ చేశారు ఐదు రంగం ఒక్కడిని కొడుకుని పది సంవత్సరాలు బాగా చూశారు అనుకోకుండా అన్నీ ఒక్కసారి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ద్వారా నేను నాకు మూసుకుపోయినాయి ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయినా మా మేనత దగ్గరికి వెళ్తే వాళ్ళ పొలాల్లో పనులు చేయించుకునే వాళ్ళు వాళ్ళ పశువుల దగ్గర పనులు చేయించుకునేవాళ్ళు వాళ్ళు పనులు అయిపోయిపోయిపోయిపోయిపోయిన తర్వాత అదేదో మేము చేసుకుని వీరికి ఎంత అనవాసంగా బోపెట్టాలని చెప్పేసేసాను వాళ్ళు పోరా డైరెక్ట్గా అనకుండా చూటుగొట్టు మాట్లాడని బాధ పెడుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు వాళ్ళన్ని మాటలు తట్టుకోలేక మా అమ్మబాబు బాగుంటే నేను ఇక్కడ ఉడాల్సిన అవసరం ఉండేది కాదు వీళ్ళతో మాట అనిపించుకునే అవసరం ఉండేది కాదు అట్లాగని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అని బయలుదేరితే ఎక్కడ పోవాలో తెలియదు అరే నెక్స్ట్ ఎక్కడ పోతావో ఎంత పది రూపాయలు ఉంచుకోరా అని చెప్పేసి అని నాకు ఇచ్చిన వాళ్ళు కూడా లేదు పదకొండు సంవత్సరాల వయసులో నుంచి ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా ఒక నొ నిక్కరగాని ఒక సొక్కగా నాకు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు నేను ఏమి కలిగి ఉన్నాను అవన్నీ నా ప్రభు కృపను బట్టి నాకు అనుగ్రహించబడ్డాయి నా దేవుడికి మాత్రమే మహిమ కలుగునిగాక అలాగో నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఆ రోజుల్లో స్నేహము ఆశ్రయము ఆదరణను కోరుకుంటూ తిరుగుతున్నటువంటి రోజుల్లో చివరికి బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ ఫుట్ పాత్స్ నాకు ఆశ్రయపురాలుగా స్నేహితులుగా మిగిలాయి అలాగూ నా జీవితాన్ని మేము గడుపుతూ ఉన్న సమయంలో ఆకలిస్తున్నది అడుగుతాక ఎవరు లేరు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మనసాక్షి ఏమో ఎప్పుడు అడుక్కోలేదు అడుకోవద్దు చావులైన ఆకలేమో చచ్చిపోతావు అడుక్కోమని ఏం చేయాలో అర్థం ఆకలి మనం తట్టుకోలేక మనసాక్షిని పక్కన పెట్టి అడుక్కోవడం ప్రారంభిస్తే ఆట నచ్చారాన్ని ఇచ్చేవాడు ఎందుకు చనిపోయే కాదు మరి కొంతమంది ముఖం మీద పెట్టుకుంటేవాడు పోరా పొద్దుడికి ఇది వ్యాపారం అయిపోయింది ఏదైనా పని చేసుకోవచ్చు కాంటే ఏ పని చేత కాదు పదకొండు సంవత్సరాల వయసు అలాగని ఏదైనా హోటల్లో పోయి ఆ కుప్పలేకడుద్దాం అని చెప్పేసి పని చేసి పని కుదిరితే రెండు రోజులు మూడు రోజులు గరే వెళ్ళిపోరా మంది ఎక్కువైపోయిన మీ అందరు మేము ఆడ పోషించం పోరా బాబు అనేవాళ్ళు నాకు జీతం వద్దా అన్నం పెట్టని అయ్యా పని చేస్తానంటే వాడు వినేవాళ్ళు కాదు పోరా అని చెప్పేసాను మెడ ఇచ్చేస్తూ చేసేవాడు ఏం కనీసం వాటర్లో కప్పులు కొడుకొని పోతుందామన్న అవకాశం లేకుండా అయిపోతుంది అంటే దేవుడు ఒక్కొక్క ద్వారా ఎక్కడ అవకాశం లేకుండా ఆయన వైపు చూసే అంతవరకు మనకు ఎక్కడ అవకాశం లేకుండా ద్వారాలన్నీ మూసిపడేస్తా ఉన్నాడు నాకు తెలియదు అదే ఇక అంత పరిస్థితి తారుమారైపోయాయి ఏం చేయలేదు కాక పిచ్చి వాళ్ళకి తిరుగుతున్నాను అందరూ అన్ని ఉండి ఎవరూ లేనట్టుగా అనాదిగా బడుతున్నాను కొంతమంది ఎవరే లేక అనాధని అయిపోతాయి నాకు అందరూ ఉండి నేను అనాధనైపోయాను అలా రోడ్లు వెంట వెళ్తుంటే పైన ఎండ తల కింద చెప్పు లేక కాలు కాలిపోతుంటే మధ్యలో ఆకలి మన కడుపు కాలిపోతుండేది ఎవరికి చెప్పుకుందా అవన్న వినేవాడు లేదు ఎవరన్నా కనపడితే అయ్యో పాపం అమ్మా నాన్న బిడ్డలు చూస్తారు ఎక్కువ అయ్యో పాపం అనేవాడిగానే ఎరంత ముద్ద ఎవరు పిలిచేవాళ్ళు కాదు ఎవరు పిలిచేవాళ్ళు కాదు మమ్మల్ని చూసి అయ్యో పాప అన్నవాడికి కానీ సహాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు ఆ రోజుల్లో అలాగ చక్కెర పడిపోయి మళ్ళీ శక్తి వచ్చినప్పుడు లేచిపోతూ ఉండేవాళ్ళు కొంతమంది అయితే దగ్గరికి రాణించేవాళ్ళు కాదు ఎందుకంటే సరైన నీళ్లు నొప్పులు లేవు జుట్ట పెరిగిపోయి మండలు ఉండేది స్నానం లేదు అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఆ కృష్ణా నదిలో విజయవాడలో అనేక తిరిగి కృష్ణానది గురించి బట్టలు అన్నీ తీసేసేసి ఇక అక్కడే ఆ పిచ్చి పిచ్చికి అక్కడ అందరూ సభ్యులు స్నానాలు చేసేసి మిగిలిపోయిన ముక్కలు అంటే అన్నీ వేలుకొని బట్టలు పుతుకొని అక్కడ వేసుకుండేవాడిని కొన్నిసార్లు ఏం ఉండేది కాదు అట్లాగే తిరుగుతూ ఉండేటువంటి వాడిని అలాగ నా రైల్లో కొంతమంది అంగితీసేసి ప్లాట్ఫామ్ తుడుచుకుంటూ తుడు ఆడుకుంటూ చూడండి ఒకప్పుడు నా బ్రతుకేది ముప్పై సంవత్సరాల క్రితం నా బ్రతుకు అది అనేకమైన ప్రాంతాలు తిరుక్కుంటూ చివరికి మళ్ళీ విజయవాడ వచ్చాము ఆ విజయవాడ మహాపట్నంలో తిరుగుతూ ఉన్నాను బాగా ఆకలి వేస్తుంది పెద్ద నేను ముగించేస్తాను ఆ రోజు బాగా ఆకలేస్తుంది అడుక్కుంటే పడుతున్నాడు భయం వేసి అడుకుంటూ మానేస్తే ఆకలి మానట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అలా ఏడ్చుకుంటే ఎందుకు నా బ్రతకెట్టు అయిపోయినా ఏడ్చుకుంటే తిరుగుతూ ఉన్నప్పుడు ఆ పెంట దిబ్బల మీద చెత్తకుండే దగ్గర పందులు కుక్కలు మేకలు ఆవులు కొట్టుకుంటా ఉన్నాయి అక్కడ పడేసినటువంటి ఆహారం కోసం వాటిని నాకు కూడా ఏమైనా దొరుకుతుందేమో అని పరిగెత్తుకుని వెళ్ళి వాటిని తోలేసేసి ఆ పడేసిన గర్థ పదార్థాలు జమ వాటిని శుభ్రం చేసుకొని తిని కుళాయి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగేవాడిని కొన్నిసార్లు ఆ పెంట దిబ్బల మీద కూడా ఏమీ దొరికే కాదు ఈ దౌర్భాగ్యుడికి ఇలాంటి పరిస్థితులు ఏం చేయలేకంగా ఓ రోజు షాపులు బంద్ చేసిన అరుగు మీద పడుకుంటే రాత్రిపూట భయంకరమైన చలి నిద్రపెట్టేది కాదు ఒక పక్క ఆకలికి నిద్ర కాదు నిద్రపెట్టి పటక కు ఒకలాగు పడుకుంటే మరో పక్క దోమలు వచ్చి కుట్టేస్తూ ఉండే నైట్ ఈ రకంగా నిద్రపెట్టి పట్టగా అలాగ పడుకున్న సమయంలో ఒంటి గంట రెండు గంటలకు బీట్ కానిస్టేబుల్ వచ్చి కర్రలు తుక్కే పడుకోకూడదు పరా అని చెప్పి తరిమేసేవాడు నిద్ర వస్తుండేది పక్క ఆకలి ఇంకో పక్క చడి ఏం చేయలేదు దిక్కుతోచిన పరిస్థితులు చెప్పించబడిన అనుభవంలో అలా తిరుగుతూ ఉన్నాను విజయవాడ వీధుల్లో ఒకరోజు ఆ రోజు ఎందుకు బ్రతుకుతున్నా తెలియదు ఎందుకు పుట్టానో తెలియదు ఎవరికోసం బ్రతకాలని తెలియదు నా బ్రతుకు నా గమ్యం ఏమిటో నాకు తెలియదు అలాగే ఏడ్చుకుంటూ వెళ్తున్నాను ఎందుకు నేను అసలు నేను పుట్టినప్పుడు చచ్చిపోయింటి బాధనే వచ్చేవి కదా నా లాంటి వాడు శాపగ్రస్తుడు భూమి మీద పుట్టడానికి బ్రతకటానికి అధికారం లేదు అవకాశం లేదు నాకు ఈ జీవితం ఈ అప్పుడు మా అక్క జ్ఞాపానికి ఈ బాధలన్నీ పడకుండా ఉండేదానికోసమేమో ముందుగా చచ్చిపోయింది నేను కూడా మా అక్క దగ్గరికి వెళ్ళిపోతే ఈ రోజుతో ఈ బాధలన్నీ తిరిపోతాయి అని ఆలోచన కలిగి ఎలాగైనా చచ్చిపోవాలి పదకొండు సంవత్సరాల వయసులో బతుకు భారమే జీవితం మీద విరక్తి కలిగి చచ్చిపోతే బాగుండని నేను మరణాపేక్ష గల ఆ విజయవాడలో కృష్ణా నది ఉంది దాని మీద రైల్వే బ్రిడ్జ్ ఉంది నదిలో దుక్కిన ప్రాణం పోతుంది ట్రైన్ వచ్చినప్పుడు దాని కింద పడిన ప్రాణం పోతుంది ఎలాగైనా సరే ఈ రోజు నేను చచ్చిపోలేక నేను బతకకూడదు అని తీర్మానం చేసుకున్నాను ఆ రోజు ఆ రోజు అలాగనే తీర్మానం చేసుకొని అడుగులు ముందుకు వేసుకుంటూ కృష్ణానది దగ్గరికి వెళ్ళాను అది కృష్ణా డెల్టా మొత్తానికి నీళ్లు సప్లై చేసేటువంటి కాలువ రవిస్ కాలువ అంటారు దాన్ని ఆ కాలువ దగ్గర లోకలు ఉన్నాయి అంటే కృష్ణానదికి లెఫ్ట్ కెనాల్ అనమాట ఆ రైట్ కెనాల్ వచ్చేసి మెడ్రాస్ కాలం అంటారు దాన్ని ఈ లెఫ్ట్ కెనాల్ దగ్గర ఆ లోకుల దగ్గర కొంతమంది పని చేస్తున్నారు వీళ్ళు నిలబడ్డాను చచ్చిపోదామంటే అంటే భయం వేస్తుంది వాళ్ళ ముందు దూకితే వాళ్ళు వచ్చి మళ్ళీ పైకి లేపుతారు నాలుగు పీగుతారు అట్లా కాదు ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను అందులో దూకి చచ్చిపోదామని అక్కడ నిలబడుకొని వెయిట్ చేస్తున్నాను కొద్ది నిమిషాలు మాత్రమే ఉంది చచ్చిపోవాలంటే భయం వేస్తుంది అవకాశం లేదు ఏం చేయాలో దిక్కుత వచ్చిన పరిస్థితులు అక్కడ నిలిచి నేను అన్నడు ఎప్పుడు ప్రేమించలేదు నేను అన్నడు పూజించనీ ఇష్టపడిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఒక మానవాతీతమైన స్వరంతో నాకు మాట్లాడారు ఆ స్వరం నేను విన్నాను నాకు ఎవరు యేసు ప్రభుత్వం చెప్పాల ఎవరు ప్రభుత్వం నడిపించలే ఎవరు నన్ను ఆదరించలేదు ఎవరు ఆత్మీయంగా నన్ను పెంచలేదు ఆ ప్రభు ఒక స్వరాన్ని నేను వింటున్నాను చుట్టూ చూశాను ఎవరూ లేరు నా కుమారుడు చచ్చిపోకలేదు నీకోసం నేను చచ్చిపోయాను నేను బ్రతికిస్తా నిన్ను బాగు ఈ మాట నాకు ప్రాణభిక్ష పెట్టింది అది బ్రతికించింది బ్రతకాలనే ఆశ ఆలోచన నాకు కలిగించింది ఎవరు మాట్లాడుతున్నా తెలియదు తర్వాత చాలా పెద్ద స్టోరీ జరిగింది అక్కడ నుంచి ఎందుకునూ ఆ మాటలు విన్నాను నాకు అర్థం కాలేదు ఎవరు మాట్లాడుతున్నారో తెలియలేదు మాట విన్నప్పుడు నా శరీరం అంత గడపడిన షేక్ అయిపోయింది ఈ రోమం కూడా అలా నిలబడ్డాయి నిక్కుపడిచాయి అంతా కూడా భయం అనిపించింది కానీ గొప్ప ఆదరణ అనిపించింది ఏమీ కాలేదు కానీ వెంటనే నా మైండ్లో ఒక చేంజ్ చెప్పింది ఏంటంటే మా మేనత్తో కామెని ఉంది మేమంటే మా నాయనకి ముందు ఆమె తర్వాత మా నాయన పుట్టాడు ఆమె భయంకరమైన శాతపడి శక్తులు చేత పీడించి పడుతూ ప్రభువుని నమ్ముకుంది ఆమె విడుదల పొందింది ఆమె ఒక్కటే ప్రార్థన చేసుకున్నాం మా ఇంటి అంతటిలో మా ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీలో ఒక్కసారి ఆమెను చూసొద్దాం మిగతా వాళ్ళ సంగతి మనకు ఎందుకు అని చెప్పి సార్ మా మేనమోహన్ బయట అక్కడ ఉండలేకపోయాను మేమంటే ప్రేమించేది కానీ సరే వాళ్ళందరితో నాకు ఏమిటి చూసి వచ్చి మళ్ళీ చచ్చిపోదాం అనిపించి అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె దగ్గర చేప తీసి నా స్టోరీ నా పరిస్థితి అంతా చూసి విని ఆమె ఏడ్చింది నన్ను కౌలించుకొని కాసేపు నేను ఆమె కలిసి ఏడ్చుకున్నాం ఆ తర్వాత చెప్పింది అయ్యా మీ అమ్మ మీ నాన్నమ్మ మాట వినలేదు ప్రభు నువ్వ ప్రభువుని ప్రార్థన చేసుకోరా ఏ సై నేను బ్రతికిస్తాడయ్యా బాగు ఆ మాటలో నా జీవితంలో గొప్ప ఆదరణ కలిగించింది అయినా నాకు ఇష్టం లేదు ఈ దేవుడు మన దేవుడు కాదు ఎవరికో తక్కువ వాళ్ళ దేవుడు ఈ దేవుడు ఎవరికో ఇంగ్లీషు వాళ్ళ దేవుడు మనకున్న ముప్పై మూడు కోట్ల మంది దేవుడు ఎవడో కనుక కానపడలేదు నాకు ఆకలి తీర్చలేదు నాకు సహాయం చేయలేదు నన్ను ఓదార్చలేదు ఇది ఒక్క దేవుడు వల్ల ఏమైంది ఏం చేస్తాడు అనేటువంటి ఒక రకమైన అహంభావం ఉండేది కానీ ఆ రోజున ఎందుకన్నా నాకు ఎన్ని బాగు చేస్తాడు అని విన్నాను ఆమె మాటలు చెప్తుంటే నేను విజయవాడ నేను విన్న మాటలు గుర్తొస్తూ ఉన్నాయి ఇట్లా జరిగిందని చెప్పాను అయ్యా ఏసయ్యారా నీతో నిన్ను దర్శించాడయ్యా నీతో మాట్లాడాడయ్యా నీ పట్ల ఏదో గొప్ప ప్రాణాలు కలిగి ఉన్నాడు అయ్యా అని ఆమెను నన్ను ఆదరించింది అట్లాగా అట్లా ఆదరించింది కొద్ది రోజుల పాటు ఆమె దగ్గర ఉన్నాను ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఒకడికి నేను ఎప్పుడు భారంగా బ్రతకూడదని చెప్పి బయటకు వచ్చేసాను అంతకుముందు ద్వారాలన్నీ మూసుకుపోతే ఆ ప్రభు నన్ను దర్శించి వేసే నన్ను దర్శించిన వాడని అవగాహన నాకు కలిగిన తర్వాత దగ్గర నుంచి నాకు ఇంకా ద్వారాలు ఓపెన్ అవ్వడం మొదలుపెట్టాయి లారీ క్లీందగా వెళ్ళాను నా వయసు వచ్చినది పెద్ద బండి క్లీనర్గా నాకు పని దొరికింది వాస్తవానికి టైర్ కూడా లేకదా నాకు ఆ టైంలో జాయిన్ అయిన తర్వాత లారీ క్లీనర్గా జాయిన్ అయిన తర్వాత ఆ డ్రైవర్ పాపం నాకు ఎంతో సహాయం చేసేవాళ్ళు నా పరిస్థితిని బట్టి నా వయసును బట్టి వాళ్ళు నన్ను ఎంతో ఆదరించి చిన్న వయసులోనే మంచిగా డ్రైవింగ్ నేర్పించారు అట్లాగ నేషనల్ లారీ డ్రైవర్ అనే పరిస్థితులు అన్నీ కానీ ప్రభువుకు దూరంగా నా జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు ఆ పరిస్థితులు అన్నిటిలో నుంచి దేవుడు నన్ను విడిపించాడు నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఏదో ఒక నామకార్థమైనటువంటి జీవితాన్ని అలా జీవిస్తూ ఉండగా ప్రభు కనికరించి ఒక రోజు ప్రార్థన చేసుకుందామని చెప్పి ఒక రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను మొదట సినిమాకి వెళ్ళొచ్చి ఆ సమయంలో రెండవసారి స్వరాన్ని వింటున్నాను అప్పుడు తింటాక బాగుంది ఉంటాక బాగుంది అన్ని పరిస్థితులు బాగున్నాయి కానీ నా బ్రతుకు పాడైపోయింది వయసు వచ్చినది కానీ నాకు వచ్చిన సంపాదన నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని బట్టి నాకు ఎవడో చెప్పేవాళ్ళు నా ఇష్టం నేను ఏమైనా చేసుకుంటాను ఎట్లయినా బ్రతుకుతాను అలాగ నిచ్చలుగుడిగా జీవిస్తున్న తినాల్లో పరిస్థితుల్లో నా ఇష్టానుసారంగా నిర్చలుడిగా బ్రతుకుతున్నప్పుడు ప్రభు ఆ రోజు మరలా నన్ను దర్శించాడు ఒకప్పుడు నేను బ్రతికేయండి ప్రస్తుతం ఎలా ఉన్నావు ఈ రాత్రి నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు ఆ ప్రశ్న నా జీవితంలో పరిపూర్ణమైన మార్పుని తీసుకొని వచ్చింది అంతా ఆలోచన చేశాను ఒకప్పుడు ఎందుకు పనికిరాను బ్రతుకు ఇప్పుడు బాగానే ఉన్నాను కానీ నా బ్రతుకు చెడిపోయింది ఇట్లా ఈ రాత్రి చచ్చిపోతే నరకానికే నరకానికే అన్న మాట నాకు జ్ఞాపకానికి రాగానే యమగోళ సినిమా జ్ఞాపకానికి వచ్చింది అంతా రంపాలతో కొయ్యటమో కొలాలతో కొట్టడము నూనెలేసి పడవటము బల్యాలతో పడవటం ఈ చిత్ర హింసలన్నీ విడతాయి నువ్వు నరకానికి పోతే యముడు ఆ రకంగా హింసిస్తూ ఉంటాడని చెప్పేసాను అమ్మో ఆ రాత్రి ఆకలితో రోడ్ల మీద ఆడుకుని పిచ్చోళ్ళు తిరిగిన రోజులు కూడా ఏడాలండి ఆ రాత్రి ఏడిచాను అప్పుడే చచ్చిపోయిన అరకానికి వెళ్ళిపోతానంత భయం కలిగింది ఆ రాత్రి నాకు ఆయన ఆదాలు పట్టుకుని ప్రాధాయపడ్డాను ప్రభువా నన్ను క్షమించు నేను అరకండి నుంచి నన్ను తప్పించు అయా నన్ను క్షమించు నాయన నా పిత్రుల చేపించు ప్రభు నా బాబును క్షమించు నా తప్పిదాలకు క్షమించని చెప్పేసి నేను చేసిన ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి విచ్చల జీవించిన జీవితాలు వయసు చిన్నది మనిషి చిన్నవాన్ని కానీ సహవాసాలు పెద్ద అలవాట్లు వ్యవహారాలు చాలా పెద్ద పెద్దగా ఉండేయనమాట ఆ రకంగా వేలు రూపాయలు సంపాదించగా ఏమీ మిగలేదు మోటార్ ఫీల్డ్లో మోటార్ ఫీల్డ్ ఏమి మిగలేదు ఆ రకంగా నేను ఆ రోజు ప్రభువును దర్శించిన దాన్ని బట్టి ఏడ్చి ఏడ్చి రాత్రి నిద్రపోయాను తెల్లవారు ఆరు గంటలకు మెలకు వచ్చింది నా హృదయమంతా తేలిగ్గా ఉంది పెద్ద వర్షం వచ్చి ఆగిపోతే ఎంత ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుందో నా ప్రతి అంత నిర్మలం ఉంది పెద్ద బరువు నాలోంచి నా మేల్చి తీసేసినట్టు అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది అప్పటి నుంచి నేను ప్రభు కొరకు పంతొమ్మిది అక్టోబర్ పదమూడవ తారీఖు నేను రక్షణ పొందిన దినం ఆ తర్వాత ప్రభువు నన్ను దర్శించిన దినం ఆ తర్వాత పంతొమ్మిది డిసెంబర్ పదహారో తారీఖు అంటే పదిహేను నైటు పదహారు ఉదయకాల సమయం ఐదు గంటల సమయంలో నేను బార్తేసి తీసుకున్న బ్రత రేసన్ గారి దగ్గర ఆ తర్వాత అక్కడి నుంచి పంతొమ్మిది జనవరి పద్నాలుగు తారీఖు నా పుట్టినరోజు ఆ రోజు ఏంటి నా పరిస్థితి ఏంటి నేను నెక్స్ట్ అని ఆలోచన చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు థర్డ్ టైము నేను స్వరం వింటూ ఉన్నాను నీవు ధన్యుడువు ధన్యుడు ధన్యుడు అని మూడు సార్లు స్వరం విన్నాను ఆ తర్వాత లారీ ఫీల్డ్ అలాగే కంచెం అవుతున్నాను నేషనల్ లారీ డ్రైవర్గా పనిచేస్తూ నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ నైన్టీ వరకు మోటార్ ఫీల్డ్లో పనిచేస్తూ వచ్చాను నైన్టీన్ ఆ మే థర్టీ ఎత్న లారీ పెట్రోల్ ట్యాంక్ డ్రైవ్ చేస్తూ ఉన్నాను డ్యూటీ చేస్తున్నా బంకులో అంగడి అవుతుంది తల్లిదండ్రుల కింద ఉన్నాడు పైపు దే కదా నేను క్యాబిని పైన కూర్చున్నాను సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో దేవుడు ఎంత మేలు చేశాడు నా పరిస్థితులు మార్చాడు ఎప్పుడో ఎక్కడో నా బతుకైపోవలసింది ఈరోజు బాగున్నాను ఆయనకి ఏమిస్తే నా రుణం తీరుతుంది ఆయనకి ఏమిద్దాము డబ్బులు ఇద్దామా ఏమిద్దామని ఆలోచన చేసుకుంటున్నప్పుడు థర్డ్ టైం ఫోర్త్ టైం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటే ఒక స్వరం వింటూ ఉన్నాను నా చుట్టుపక్కల ఎవరు లేరు స్వరం నేను డైరెక్ట్గా వింటున్నా నిద్రపోయినప్పుడు కళ్ళ కాదు డైరెక్ట్గానే మెలకువలో కాన్షియస్లో ఉన్నప్పుడే నేను ఆ స్వరం వింటూ ఉన్నాను అనమాట ఈ లోకము అందున్న సంస్థము నాదే నా కుమారుడు ఏమిచ్చిన రుణం తీర్చుకుంటాము నీ జీవితం కూడా నాదే నీదంటూ ఏముంది నీకు నాకు నా పని చేయమని చెప్పి దేవుడు పిలిచాడు అంతే ఆ ముప్పై తారీఖు నాడు ఫినిష్ ఆ రోజు అయిపోయింది తెల్లారి వాళ్ళ గారికి నేను రేపు నుంచి రావట్లేదండి మీకు రావాల్సినవి మీకు మీరు తీసుకొని నాకు రావాల్సిన ఏమైనా ఉంటే నాకు ఇచ్చానని చెప్పేసి లెక్కప్ చెప్పేసి అంతా కూడా వదిలిపెట్టేసాను నా వృత్తికి స్వస్తి చెప్పేసేసాను నా డ్రైవర్కి డ్రైవింగ్ వృత్తికి తర్వాత బైబుల్ కాలేజీకి వెళ్ళాను రెండు సంవత్సరాలు వ్యాధి విద్యను తర్వాత దేవుని సేవలోకి వచ్చాను ఇది కృప్తంగా నా స్టోరీ అంతా కూడా నా ప్రియమైన వాళ్ళు ఎందుకు ఇది ఎంత అంటే మా పితరులు మాకు మిగిల్చింది ఏంటి శాపం శాపం ఈ శాపములో నా ఇద్దరు అక్కాయిలు కూడా చచ్చిపోయారు వాళ్ళ నరకానికి వెళ్ళిపోయారు ఖచ్చితంగా నేను నమ్ముతాను ఎందుకంటే యేసు ప్రభు అంటే ఎవరో తెలియకుండా వారు జీవితాలు ముగించేశారు నమ్ముకోకుండా ముగించేశారు కానీ మా ఎంతైర్ ఫ్యామిలీలో మా ఇంటి పేరు మాత్రమే రక్షణ దొరికింది గొప్ప దేవుడు దొరికాడు అందుకని నా డిసైడ్ డెడికేట్ చేసుకుని దీన్ని బ్రతికితే నా దేవుడి కోసం బ్రతకాలి చస్తే నా దేవుని కోసం ఇచ్చేవాళ్ళు అంతకు మించి నాకు ఇంకా ఏమీ అక్కర్లేదు దేని మీద నా మనసు పెట్టలేదు ఆత్మల సంపాదన అయ్యే బ్రతుకుతున్నాను ఇంతవరకు ఇరవై సంవత్సరాలు అవుతుంది నేను సేవ ట్రైనింగ్ అయ్యి సేవలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు నా దేవుడు ఇంతవరకు నమ్మకంగా కాపాడాడు ఏ విషయంలో కూడా నేను ప్రలోభాలకి లొమ్మిపోకుండా ఆయన మహాకృపలో తర్వాత దినాలు కూడా ఆయన మహిళ కొరకు బలమైన పరిచర్య అనేకలు రచించిపోతున్న ఆత్మలు ప్రభు కోసం సంపాదించాలని ఒక మా పిత్రులు మాకు సంపాదించి ఇచ్చింది శాపం ఆ శాపంలో కొంతమంది నలిగిపోయారు నేను మాత్రం మిగిలి ఉన్నాను నా దేవుడు ఆ శాపాన్ని కొట్టివేసి నాకు ఆశీర్వాదంగా మిగిల్చాడు ఆ గిద్ధ్యను తన తర్వాత తరాల వారికి మిగిల్చింది ఏంటంటే ఆశీర్వాదం కాదు శాపాన్ని ఇప్పుడు ఒక ప్రశ్న మనం కుటుంబాలుగా ఉన్నాం మన తర్వాత తరాల వారికి మనం ఏమి మిగులుస్తూ ఉన్నామో శాపమా ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం అయితే అది తరతరాలకు ఉంటుంది దేవుడు ఆశీర్వాదించాడు కదా తరతరాలకు ఉంచుతాడంట తరతరాలకు ఉంచుతాడంట ఆశీర్వాదం అనేది ఆయన తరతరాలు ఆయన ఆశీర్వాదం మన మీద ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కోరుకుంటాడు సాతానేమో మన తరాతరాలకి ఆశీర్వాదం ఉండకూడదు మన తరముతోనే దేవుని ఆశీర్వాదం క్లోజ్ అయిపోయి మనకి శాపమే మిగలాలని మిగిల్చాలని సాతాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ సాతాను యొక్క ఆలోచనలు ప్రయత్నాలే చాలామంది సేవకుల వ్యక్తుల విశ్వాసుల జీవితాలలో నెరవేరుతూ ఉన్నాయి అది మన జీవితాలు ఏమాత్రం నెరవేరడానికి వెళ్ళలేదు ఒక ప్రశ్న మనము ఇప్పటి వరకు ఎలాగున్నాము తర్వాత మన తరాల వారికి ఈరోజు మనం కలిగి ఉన్న ఆశీర్వాదాన్ని దీవులను అభిషేకాన్ని వాక్యాన్ని దేవుణ్ణి ఇచ్చే స్థితిలో ఉన్నామా లేకుంటే ఆయన మహిమను దొంగిలించి వారికి శాపాన్ని అందించే స్థితిలో ఉన్నామా అలాగా శాపం నేనేమంటానంటే చాలామంది పేరెంట్స్ గురించి చెప్తాను ఏంటంటే ఆశీర్వాదాలను సంపాదించకపోయినా పర్వాలా పిల్లలు ఏదో రకంగా ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడి దగ్గర ఆశీర్వాదాలు పొందుకుంటారు కానీ శాపం మాత్రం పిల్లలకి మిగిల్చవద్దు అనేటువంటిది గొప్ప గొప్ప సేవుకులండి గొప్ప గొప్ప సావుకులు బైబుల్లో మోసే తర్వాత కుటుంబం ఎవరి సేవలు లేరు ఇంకా ఏలిన తర్వాత వారి కుటుంబం సేవలు లేరు సొమీరు తర్వాత తర్వాత కుటుంబం సేవలు లేరు గిద్దున తర్వాత వారి కుటుంబం ఎవరు సేవలు దేవుడి సేవలు లేరు పెద్ద పెద్ద మహానుభావులే మోనార్కులైనటువంటి వాళ్ళ తర్వాత తరాల్లో సేవలు మిగిల మిగల ఆఫ్టర్ ఎల్ ఇక మనం ఎంత మన భక్తి ఎంత మనమెంత మన అభిషేకం మనకున్న జ్ఞానం ఎంత మన ఇదంతా మన ఆత్మీయత ఎంత మనం ఇంకంతా జాగ్రత్త పడాలి ఆ ప్రభు ఆయన కోరుకున్నట్టుగా బ్రతికి ఆయన ఆశీర్వాదాన్ని మనము అనుభవిస్తూ మన తర్వాత తరాల వారికి ఇది ఆత్మీయ పరిచయలో కానివ్వండి మన శారీరకమైనటువంటి మన సంతతి కానివ్వండి ఆత్మసంబంధమైన సంతతికిను మన శారీరకమైనటువంటి మన సంతతికిను ఆశీర్వాదాన్ని మాత్రమే మిగిల్చేవారుగా దేవుడు మన అందరినీ దీవించుగా అట్టి బాధ్యత మనకు దయచు దేవుని ప్రణాళిక నా మీద ఉంది కాబట్టి తప్పించబడ్డా లేకపోతే నేను కూడా ఎప్పుడో చచ్చిపోయాను నాతో పాటు పనిచేసిన మోటార్ఫీలో పని చేసిన వారు చాలామంది చచ్చిపోయారు చాలామంది ఎయిడ్స్లో చచ్చిపోయారు మరి కొంతమంది యాక్సిడెంట్లో చచ్చిపోయారు దుర్మరణాలు అర్భాంతరంగా దేవుడు ఆ నన్ను తప్పించాడు సజీవు ఉంచాడు ఇదంతా దేవుడి మహాకృప ఎందుకు నన్ను బ్రతికించాడు అనే విషయం నువ్వు కానీ నేను కానీ రోజు గుర్తుంచుకొని ఆ పితృల శాపంతో కొట్టేసి నన్ను నేర్పి దేవుడు నన్ను బ్రతికించాడంటే నాకు ఏదో పని అప్పగించాడు దాన్ని మాత్రమే చేయాలి వేరే దాని మీదకి నేను ఫోకస్ చేయకూడదు అనే దాని జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని నెరవేర్చే దానికోసమే తగ్గించుకొని ప్రభుత్వానుసారంగా అడుగులు వేస్తూ ఆయన మహిమ కొరకు బ్రతుకుదాం ఆయన రాకుడులో ఎత్తబడి ఆయన సన్నదడికి చేరదాం దేవుడ భాగ్యం మనందరికీ దయచేయులు గాక ఆమెను అర్థాచు <laughs> <laughs> <laughs> నమ్మిక గల మంచి కాపలే గొప్ప కాపలే నడిపించు జీవ మార్గం నడిపించు జీవ మార్గం నేను వెనుక నేను తల్లడిల్లగా జీవ మార్గం ఎరుగక నేనుండగా వెనుక నేను తల్లడిల్లగా ఎరుగక నిస్గకైతే కష్టడనైదే నుండగా మేము తీర్చి బలపరచితి